చేస్తా పరుషుద్ధ రఘు దేవ మీకు అన్నాలైనా ప్రభా మీ ఇంతకాలం ఇంతసేపు మీరు మా తను మాట్లాడినారు ప్రభా అవును రాజా దేని విషయాన్ని కూడా భయపడదని మీరు హెచ్చరించినారు బలవంతులని మా హెచ్చరించినారు కాబట్టి ప్రభా మేం మీకు విధేయత చూపించాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేసినారు అవునైనా మాకు కార్యం సఫలపరిచే గొప్ప దేవుడవు ప్రభా వాటి మేము మిమ్మల్ని నమ్ముకున్నాం అందుకే ఇక్కడ ప్రార్థన చేసినాం ప్రభా కాబట్టినైనా మిమ్మల్ని నమ్ముకున్నాం కాబట్టి మీరు మాకు విజయం ఇస్తా అన్నారు ఆ కుటుంబంలో ఈ కుటుంబాలలో విజయం అనుగ్రహించి మీరు మహిమను మీ యొక్క వాక్యాన్నిస్తుండగా మీ యొక్క నడిపిన మాకు అందరికి అనుగ్రహించామనిస్తున్నా ప్రార్థించినాం తండ్రి గారు ఒక చిన్న వాక్యాన్ని చూసుకొని మనం బోధించుకుంటాం సామెతల గ్రంథము సామెతల గ్రంథము మూడవ అధ్యాయం మూడవ అధ్యాయము మొదటి ఐదు వచనాలు నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము అంటే ఇప్పటి వరకు చెప్పబడ్డ వాక్యాలని మనము మర్చిపోవద్దు మనం జాగ్రత్తగా వాటిని భద్రపరచుకోవాలి ధైర్యపరిచింది దేవుడు మనసు ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు అండ్ నమ్ముకోవడం వలన మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి అని హెచ్చరిస్తున్నాడు అండ్ మనకి కాపుదలగా ఉంటానని హెచ్చరించాడు కాబట్టి మనము అది ఎట్టి పరిస్థితిలో మర్చిపోవడానికి వీల్లేదు కాబట్టి నా కుమారుడ నా ఉపదేశము మరువకము అని ఎప్పుడు మన జ్ఞాపకం రావాల మనం ఏం చేస్తామంటే ఈ లోకపు గుణగణం ఏంటంటే ఒకసారి మనం ప్రార్థనలో ఉన్నంత వరకు దేవుల్లో ఉంటాం ఒకసారి ప్రార్థన ముగించి మళ్ళా బయటికి వెళ్ళిపోయి ఈ లోకంలో ఉంటాం ఈ లోకము ఎప్పుడు భయాన్ని క్రియేట్ చేస్తూ ఉంటది మన మైండ్ లో బయటికి పోవాలన్నా భయము ఇంకెక్కడికి పోవాలన్నా భయం వస్తూ ఉంటది ప్రతి దశలో భయం మనల్ని వెంటాడుతూ ఉంటది ఎందుకు వెంటాడుతూ ఉంటది మనం మర్చిపోతున్న వాక్యం మనం వాక్యాన్ని మర్చిపోతే భయం వేస్తూ ఉంటది అందుకే ఇది మర్చిపోకుండా ధైర్యంగా దీన్ని మనం స్వీకరించాలని చెప్తున్నా అందుకే నా ఉపదేశము మర్చిపోవద్దు అంటే విన్నా మర్చిపోవద్దు వాటిని మనం హృదయంలో భద్రపరచుకోవాలా లేకుంటే పేపర్ మీద రాసుకుని చదువుతాను రెగ్యులర్ గా చదువుతుంటే మెమరీస్ మన మైండ్ రిజిస్టర్ అయిపోతుంది ఆ వాక్యాలు ఎక్కడున్నాయో తర్వాత జ్ఞాపకం కదా ఒక రోజు నీకు బైబుల్ లేదనుకో రోజు నీకు చేసిన బైబుల్ ఉండదు లేక ఈ దేశంలో కొత్త శాస్త్రం బయలుదేరింది అనుకో కాల్చేయాలనేసి ఎవరి దగ్గర బైబిల్స్ లేకుంటే నీ పరిస్థితి ఏంటి నీ మైండ్ లో లేకుంటే నీ హృదయంలో పోయి వాక్యం లేకపోతే అందుకు వాటిని మనం రాసుకోవాలా జాగ్రత్తగా దాన్ని పరిశీలించాల ఉపదేశం ని మరిచిపోవద్దను ఇక్కడ అన్నాడు కదా గైపురం అంటే జాగ్రత్తగా భద్రపరచుకోవాలి మన హృదయంలో అవి దీర్ఘాయువును సుఖ జీవంతో గడుచు శాంతిని నీకు కలగజేయును దీర్ఘాయువు ఇస్తుందట ఆయుష్ ఎప్పుడు దీర్ఘంగా ఉంటది తెలుసా ఏ రోగం లేకుండానే ఏదైనా రోగం వస్తే ఆయు ఆయుష్ తగ్గిపోతా ఉంటది అర్థమవుతుందా ఆయుష్ తగ్గిపోతా ఏ రోగం లేకుండా ఉండాలంటే ఆయన ఉపదేశం నువ్వు గైకోనాలా దీర్ఘాయువు ఉండాలంటే ఎందుకు దీర్ఘాయువు ఉండాలంటే సరే ఈ లోకంలో ఎక్కువ కాలం బ్రతుకోవాలా అని ఆశ ఆశ మనుషులకు జవాబు ఉండదు కదా ఎందుకు ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటున్నాం అంటే ఎప్పుడు తెలిసి జవాబు ఇవ్వలేడు అని మనం అర్థం చేసుకోవాలి ఆయన మనల్ని ఎంతకాలం ఈ లోకంలో పెట్టినా ఆయనని మహిమపరచడానికి కొరికే మనం ఉన్నాం అని తీర్మానించుకోవాలి కానీ దీర్ఘాయువు అంటే శాశ్వత కాలము మనము పరలోకంలో ఆయన సన్నిధిలో ఉంటాం అది అసలైన వాక్యం దీర్ఘాయువు అంటే ఈ లోకంలో తొంభై సంవత్సరాలు బతికినా వేస్టే అంతే కదా ఎక్కువ కాలం బ్రతికినా వేస్టే డెబ్బై సంవత్సరాలే ఎక్కువ డెబ్బై దాటితే అలసట ఆయాసము శరీరంలో ఏం లాభం బ్రతికి తొంభై ఏళ్ళకి మొన్న ఒక ఒక ప్రొఫెసర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ తొంభై ఏళ్లు దాటిందానికి నాకు బ్రతకాలని ఇష్టం లేదు ఎందుకు ఏమైనా రోగం ఉందా శరణంలో లేదు ఏమైనా బాధ ఉందా లేదు ఎటువంటి కష్టం లేదు ఆర్థికంగా బాగుంది ఇంకా జాబ్ ఉంది గవర్నమెంట్ జాబ్ ఉంది పెన్షన్ వస్తుంది తర్వాత రిటైర్ అవుతే అంత సమాధానం ఉంది శరణంలో ఏ రోగం లేదు అంత సమృద్ధిగా ఉంది ఆయన గానీ చనిపోవాలని ఎందుకు ఉంది అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేదంట ఆయనకి క్వాలిటీ ఆఫ్ అంటే ఆయన లైఫ్ లో క్వాలిటీ లేదంట ఏ రోగం లేదు మంచి ఉద్యోగం ఉంది ఆస్తి అంతస్తులు ఉన్నాయి అంత సుఖంగా ఉంది ఆయన క్వాలిటీ లేదంట ఆయన దృష్టిలో క్వాలిటీ ఎంత అర్థం కావట్లేదు కాబట్టి అర్థం అవుతుందా ఎందుకు బ్రతకాల అనేది చాలా మందికి వస్తుంది నాకు నా దగ్గర పనిచేసి ఒక ఆయన చెప్తున్నాడు వాళ్ళ కుటుంబంలో ఒక ఆయన ఉన్నాడంట ఆయన దగ్గర దగ్గర తొంభై ఏళ్ళు వచ్చినాక ఏ రోగం లేదంటే ఆయనకు కూడా కానీ తొంభై ఏళ్ళు వచ్చినా నేను ఇంకా ఎందుకు బ్రతకాలా ఇంకా ఎంతకాలం బ్రతకాలా అంటే ప్రాణం మీద ఇంట్రెస్ట్ పోతున్నది వయసు పెరుగుతుంది ప్రాణం మీద ఇంట్రెస్ట్ పోతా ఉంటది కానీ కొంతమందికి ఎట్లుంటుంది అంటే ఇంకా చాలా కాలం బ్రతకాల ఇంకా చాలా కాలం బ్రతకాలనేసి అన్ని రకాల ట్రయల్స్ చేస్తూ ఉంటారు పొద్దునేసి పరిగెత్తుతారు ఫిట్నెస్ అంటారు మంచి ఫుడ్ తీసుకుంటారు డైట్రీ సప్లిమెంట్స్ తీసుకుంటారు ఆయుర్వేదం తీసుకుంటారు ఇంకేమేమో తీసుకుంటారు ఎక్కువ కాలం బ్రతకాలి కానీ నువ్వు ఎంతకాలం బ్రతికినా నీ జీవితాన్ని ప్రభు సమర్పించుకోకపోతే నీకు దీర్ఘాయువు లేదు ఈ శరణం కృషించిపోతుంది దీర్ఘాయువు అనేది అక్కడ ఆయన సన్నిధిలో నివసించడానికి వరకు ఆయువు ఉండాలి మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నీవు దీర్ఘాయువు కలిగి ఉంటా ఆయన వాక్యాన్ని గైకోనాలని చెప్తున్నాడు దాని తర్వాత ఆయన వాక్యాన్ని గైకున్నప్పుడు ఆయన ఆకి అయికున్నప్పుడు ఎట్లా హృదయపూర్వకంగా హోల్ హార్టెడ్ గా ఆయన వాక్యాలు స్వీకరించగలం మనం డౌట్స్ తో కాదు క్రిస్టియానిటీలో డౌట్స్ ఎక్కువ ఉంటాయి వాక్యం చెప్తుంటే డౌట్స్ వస్తా ఉంటాయి ఇది ఎట్లా ఇది ఎట్లా తీసుకొల్లా అనుమానం కానీ ఇక్కడ ఏమంటుందంటే హృదయపూర్వకంగా వాక్యాన్ని గైకోవాలి మనం డౌట్ పడదు ఎదుకటి ఇవి జీవం వాక్యాలు ఇవి నీ హృదయంలో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి స్వస్థతలు జరుగుతూ ఉంటాయి దుష్ట శక్తులు పారిపోతా ఉంటాయి భయం నిన్ను వెంబడించ జోలికి రాదు భయం కాబట్టి ఎట్లుంటది చూడండి అవి దీర్ఘాయువును సుఖ జీవంతో గడుచు సమాజంలో శాంతిని నీకు కలిగజేయను శాంతి ఉంటుంది అంట అంటే నీకు ఇంకా సమాధానము శాంతి ఉంటుంది భయం విడిచిపెట్టడానికి ఏముంటది నిమ్మలంగా ఉంటది బాడీ జీవితము నిమ్మలంగా ఉంటది కాబట్టి ఆయన వాక్యము నీలో నిమ్మలత్వం తీసుకొస్తుంది శాంతిని తీసుకొస్తది అని చెప్తున్నాడు తర్వాత దయను సత్యమును ఎన్నను నిన్ను విడిచి పోనియద్దు ఈ రెండు గుణగాలు మనకు అవసరం దయా నీ జీవితంలో దయా ఉండాలా దాని తర్వాత సత్యం ఉండాలా ఏశ్వవే సత్యం కదా ఏశ్వరే సత్యం కాబట్టి మనం కూడా సత్యం నే వెంబడిస్తున్నాం ఏశ్వే వెంబడిస్తున్నాం కాబట్టి ఆయన వాక్యానికి తగ్గినట్లు జీవిస్తాం తర్వాత విధేయత చూపించడం అంటే ఏంటంటే ఆయన వాక్యం చెప్పినట్లు పాటించడం అందుకు ఇక్కడ చెప్తున్నాడు వీటిని గైకునం అంటున్నాడు విధేయత అంటే అది కాబట్టి దయను సత్యమును ఎన్నడూను నీవు విడిచిపోనియద్దు అవి నిన్ను ఎప్పుడు విడిచిపోవద్దంట నీ జీవిత కాలము అవి నిన్ను పట్టుకుని ఉండాలంట ఏమవి దయా సత్యం వాటిని మనం విడిచిపెట్టదు మన లైఫ్ లో అది తీర్మానించుకోవాలా ప్రవ్వా నేను ఈరోజు తీర్మానించుకున్నాను ప్రవ్వా దయా సత్యము నన్ను విడిచిపోనియకుండా నువ్వు నాకు సాయపడు ఎందుకంటే ఇది మనుషులకు అసాధ్యం అర్థమవుతుందా ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తం సాధ్యం కాబట్టి ఆయననే మనం అడుగుదాం నువ్వే చెప్పిన వాక్యం కాబట్టి నేను నిన్నే అడుగుతున్నాను దయ నా జీవితంలో శాశ్వత కాలం ఉండాలా దాని తర్వాత సత్యము నా జీవి నా జీవిత కాలం అంతా నాతో పాటే ఉండాలా నువ్వే సత్యం కాబట్టి నువ్వు చెప్పిన వాక్యమే సత్యం కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ ఈ వాక్యాన్ని పట్టుకొని జీవించాలా అన్న ప్రార్థన నీకు అవసరం తర్వాత వాటిని నువ్వు ఎట్ట ఆ వాక్యాన్ని ఆ రెండింటిని దయను సత్యం ఎక్కడ చేయాలంట వాటిని కంఠభూషణముగా ధరించుకోను కంఠభూషణం అంటే నెక్లెస్ అనొచ్చు మీరు దండ అనొచ్చు అనొచ్చు మెడకి మెడకి ధరించుకోవాలంట అంటే దండ వేసుకుంటాం చూసినారా అంటే దండ అట్లా దయను సత్యము దండంలాగా మీరు వేసుకోవాలంట మెడకి ఈ రోజులలో రకరకాల వేసుకుంటారు దండాలు కానీ అసలైనా మెడకి వేసుకోవాల్సింది ఇది అంటున్నారు ఏంది అది దయా సత్యం కంఠానికి వేసుకోవాలంట మనం ఎప్పటికీ కూడా అదిగా వెచ్చి పెట్టకుండా తర్వాత చూడండి నీ హృదయమును అన్ను పలక మీద వాటిని వ్రాసుకొనుము దయా సత్యము అన్న వాక్యాలని నీ హృదయం అనే పలకల మీద రాసుకోవాలంట ఎట్లా రాసుకోవాలా ముందు నీ మనసుకి దాని తర్వాత నీ మెడకి దాని తర్వాత నీ హృదయంలో అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నువ్వు దయ నుంది మంచి వాడవని ఇక్కడ ఒక మంచి కండిషన్ చెప్తున్నాడు దేవుని దృష్టి అందు మనుషుల దృష్టి అందు నువ్వు మంచివాడు అనిపించుకోవాలనుంది ఇక్కడ కొంచెం కష్టమే కదా కష్టమే మనుషులు నిన్ను మంచివాడు అనిపించుకోవాలని అని ఉందా లేదా వాక్యం ఇక్కడ ఉందా లేదా మన మనుషులు నేను ఎప్పుడు మంచి అనిపించుకుంటాడు నీలో దయ ఉంటేనే నీలో దయ ఉండాలా సత్యం ఉండాలా కాబట్టి నీ ఎవ్వడు ఎవరు నేర నేర మోపడకుండా చెయ్యి చూపించకుండా ఉండాలా అంటే నువ్వు దయని సత్యం ను వెంబడించాలా నీ జీవిత కాలము అవి నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను వెంబడించేలాగా వాటిని నువ్వు కంట భూషణంగా ధరించుకోవాలా నీ హృదయం అనే పలకల మీద రాసుకోవాలా తర్వాత ఏముందో చూడండి ఇప్పుడు అసలైన పాయింట్ ఐదో ఇవన్నీ చేసినాక నువ్వేం చేయాలా చూడండి మనం అంటాం బ్రదర్ నాకు దయ ఉంది బ్రదర్ నేను సత్యాన్ని వెంబడిస్తాను అని చెప్పినాక ఈ ఐదవ వచనం పాటించకపోతే నీకు దయ ఉండి వేస్తే సత్యం ఉందని చెప్పుకోవడం కూడా వేస్టే ఏంటది చూడండి ఐదవ వచనంలో నీ స్వబుద్దిని ఆధారము చేసుకోనక స్వబుద్ది అంటే తెలుసా నీ సొంత తలంపు నీ సొంత బుద్ధి మనుషులు ఏం చేస్తారు తెలుసా మంచిగుంటే సొంత తలంపులు ఉపయోగిస్తారు కష్టం వస్తే దేవుని తలంపులు ఉపయోగిస్తారు అర్థమైందా అంత గట్టిగా ఉందనుకో నీ శరీరం గట్టిగా ఉందనుకో నీ సొంత తలంపులు ఉపయోగిస్తావు నీ శక్తి ఉపయోగిస్తావు నీ కష్టం వచ్చింది అనుకో అప్పుడేమి ఉపయోగిస్తావు దేవుని తలంపులు ఉపయోగిస్తావు అది తప్పు కదా కాబట్టి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు ఆధారం అంటే దాని మీద ఆధారపడద్దు నీ సొంత మీద ఆధారపడితే ఏమవుతుంది తెలుసా దేవునికి చోటిస్తలే అంతే సత్యాన్ని వదిలేస్తున్నావు దాన్ని కూడా వదిలేస్తున్నావు కాబట్టి ఇది ఇప్పుడు మన హెచ్చరిక వాక్యాన్ని ముగించుకోకము నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయంతోను యుహోయందు నమ్మిక ఉంచుము నీ స్వపుని ఆధారం చేసుకోనక నీ పూర్ణ హృదయంతోను యుహోవామును యుహోయందు నమ్మిక ఉంచుము ఇది మనకి ఇప్పుడు కావాల్సింది చాలా మట్టుకు ఏమైనా మనం కుటుంబంలో గాని మన జీవితంలో గాని ఏమైనా కార్యాన్ని చేయాలనుకుంటే మన సొంత ప్లాన్స్ ఉపయోగిస్తాం సొంత ప్లాన్స్ ఉపయోగిస్తూ ఉంటాం కసలు చెప్పుడు బాని దగ్గర వీధా పరిగెత్తు ఉంటాం అది రాంగ్ అని ఇక్కడ వాక్యం చెప్తుంది అంటే నువ్వు నిజంగా ఆయనని వెంబడిస్తున్నావా లేదా ఆయన మీద ఆధారపడినావా లేదా అని చెప్పడం కొరకు చూపించడం కొరకు ఇది రాయబడింది కాబట్టి నీ స్వబుద్ధిని ఆదరం చేసుకో స్వబుద్ధిని ఆదరం చేసుకుంటే రకరకాల ప్రాంతాల్లో పరిగెత్తి అలిసిపోతాం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర సలహాలు తీసుకుని అలసిపోతాం కాబట్టి మనుషులు ఆశ్రయించిన కంటే యహోవన్ ఆశ్రయిస్తా మేలన్న వాక్యం కూడా గ్యాప్ కనిపిస్తుంది ఇప్పుడు మనకి కాబట్టి చూడండి నీ స్వబుద్ధిని ఆధారము చేసుకున్నాక ఐదవ వస్తుంది నీ పూర్ణ హృదయంతో యుహోవయందు నమ్మిక ఉంచుము కాబట్టి ఇటువంటి సమయంలో మనము ఆయన ఎందు సంపూర్ణంగా నమ్మిక ఉంచాలా పూర్ణ హృదయంతో ఆయనందు నమ్మిక వచ్చాలా తర్వాత ఏమందు చూడండి ఇక్కడ ఇది అనేది ఇది అసలైన పాయింట్ నీ ప్రవర్తన అంతటి అందు కొంచమే కాదు నువ్వు ప్రవర్తించినప్పుడు మనుషులు ఇందాక మనం చూసినాం కదా మనుషులు నిన్ను మెచ్చుకోవాలా అని ఉంది వాక్యం మనుషులు నిన్ను మెచ్చుకునేలాగా నువ్వు ప్రవర్తించాలా దేవుడు నిన్ను మెచ్చుకోవాలా అంటే మనుషులతో పాటు కూడా మనము జాగ్రత్తగా ప్రవర్తించాలా మనకి రిలేషన్షిప్స్ చాలా ముఖ్యం సంబంధాలు చాలా ముఖ్యం ఎందుకంటే దేవుడు అది మంచి గుణగణం మనకు అనుగ్రహించింది అందుకే తండ్రి కుమార పరశుదాత్మ అన్న అంశం మనం వాక్యం ధ్యానించినప్పుడు తండ్రి కుమారుడు పరశుధాత్మ అవి ఎందుకు మనకు చూపిస్తుందంటే వాళ్లలో ఎటువంటి సంబంధం ఉంది అనేది వ్యక్తపరచడం కొరకు మనకు ఆ విషయాలు చేస్తా ఉన్నాడు అట్లనే ఈ లోకంలో కూడా మనకి సంబంధాలు చాలా ముఖ్యం తెంచుకోవడానికి వీల్లేదు తెచ్చుకోవడానికి వీల్లేదు సంబంధాలు అన్ని ముఖ్యం ఎందుకంటే ఆ రూపకంగానే రక్షణ మార్గాన్ని ప్రభు బయలుపరుస్తా ఉంటాడు నువ్వు ఇతరులతో మంచి సంబంధం కలిగి ఉంటనే గాని వారికి సువర్ణ ప్రకటించలేవు కొన్ని పకింటి కొట్లాడన్నావు అనుకో వారికి నువ్వు ఎప్పుడైనా దేవుని వాక్యం చెప్పగలవా నువ్వే సరిగా లేవు నువ్వేం వాక్యం చెప్తున్నావు అంటారు కాబట్టి పాయింట్ నంబర్ వన్ ఏంటంటే ఇతరులు నేను మంచివాడు అనిపించుకోవాలంటే నీ ప్రవర్తన క్రీస్తుకు మాదిరి ఉండాల అందుకని ఇక్కడ ఏం చెప్తున్న అంటే నీ ప్రవర్తన అంతటి అందు మొత్తం కొంచెం కాదు కొన్ని విషయాల్లో కాదు నీ ప్రవర్తన అంతా నీ బిహేవియర్ అంతా అని చెప్పబడుతుంది ఇక్కడ కాబట్టి నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము ఇందాక ఆ బలగారు చెప్తుంటే వాక్యం గ్యాప్ వస్తున్నాడు మనం ఆయన బలవంతుడు కాబట్టి ఆయన ఆయన బలము క్రిందం కదా మనం ఇందాక వాక్యాన్ని చూసినాం మనం ఎస్ దీన మనసు కలిగి ఆయన అధికారం క్రింద మనము దీన మనసు కలిగి ఉండాలా అంటే విధేత చూపించాలా అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు ఇప్పుడు విధేయత చూపిస్తూ వింటాం విధేత లేకపోతే నీ సొంత తలుపులు ఉపయోగిస్తా అది అవిధేయత నీ ప్రవర్తన అంతటిలో ఆయనకి లోబడకపోతే నువ్వు అవిధేతలో ఉన్నట్టు అవిధేతలో ఉన్నప్పుడు ఆయన నిన్ను ఎట్లా కాపాడుతాడు ఈ వాక్యం ప్రకారంగా కాబట్టి చూడండి ఇక్కడ వాక్యాన్ని మనసారి నీ పూర్ణ హృదయంతో యహోవ ఎందు నమ్మికంచుము నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారంలో ఒప్పుకోను అప్పుడు నీ త్రోవను సరళం చేయును నువ్వు ఎక్కడ పోయినా నీకు దారి చూపిస్తాయినా ఎటువంటి సమస్య ఉన్నా దాటి నుంచి విడుదల కల్పిస్తాడు చూడండి ఆయన అధికారానికి లోబడకపోతే నీకు సరళం మార్గం సరళం అంత ఇరుక్కుంటది ఎక్కడమైనా కష్టాలుంటాయి ఎక్కడమైనా అటంకములుంటాయి కాబట్టి నువ్వు మనుషుల గురించి బాధపడద్దు అందరితో సంబంధాలు ఉండాలా చెప్తుంది ఇక్కడ అంతరి దృష్టిలో మనం మంచి వలన కుటుంబీకుల మధ్యలో బంధువుల మిత్రుల మధ్యలో అదే రీతిగా ఇరుగు వారి మధ్యలో మనం మంచి సంబంధాలు ఏర్పరచుకోవాలి మంచి రిలేషన్షిప్స్ ఇంపార్టెంట్ మనకు చెప్తుంది ఈ వాక్యం దేవుని సన్నిధిలో కూడా దేవుని కూడా మనల్ని మంచి వాళ్ళని మెచ్చుకోవాలనుంది వాక్యం కాబట్టి దేవుని దృష్ట్యా ఉండాలా మనుషుల దృష్ట్యం మనం మంచి ఉండాలంటే నీ ప్రవర్తనలో మార్పు రావాలా నీ ప్రవర్తనలో మార్పు రావాలంటే సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకోవాలి క్రైస్తవ జీవితంలో సంపూర్ణంగా సమర్పించుకోం సగం సగం జీవితం కొంతసేపు అంటే ఆ ద్వారా వస్తే ప్రభులో ఉంటాము ఇతర దిన ఈ లోకంలో ఉంటాం అది అవిధేయత నువ్వు ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఎప్పుడున్నాపూర్ణంగా ఆయనకి సమర్పించుకోకపోతే నీ మార్గమును సరళం చెయ్యడు అది కండిషన్ కానీ ఆయన ఏమంటున్నంటే నేను నీ మార్గం సరళం చేస్తా అంటున్నాడు చెయ్యాలన్నప్పుడు కండిషన్ ఏది నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారం ఇది పాయింట్ నెంబర్ వన్ ఆయన అథారిటీ ఆయన అథారిటీకి మనం లోబడాలని చెప్తుంది ఇక్కడ కాబట్టి ఇంగ్లీష్ అయితే చాలా బాగుంది ఇంగ్లీష్ బైబుల్లో ఏముందంటే ట్రస్ట్ ఇన్ ద లాడ్ విత్ ఆల్ దైన్ హార్ట్ నీ పూర్ణ హృదయంతో ఆయన ఎందుకు విశ్వాసం ఉంచమని చెప్తుంది ఇంగ్లీష్ ఇంకా మంచిగా ఉంది తర్వాత లీన్ నాట్ అన్ టు యువర్ ఓన్ అండర్స్టాండింగ్ అంటే నీ సొంత తలంపుల మీద ఆరపడంతో చెప్తుంది ఇక్కడ ఇంగ్లీష్ అట్ల తెలుగు అట్ల లేదు ఇంగ్లీష్లు ఏముందంటే నీ సొంత తలంపుల మీద నువ్వు ఆధారపడద్దు ఆయన తలంపుల మీద ఆధారపడవని చెప్తుంది కాబట్టి ఎటువంటి కార్యం తలపెట్టినా మనము ఎటువంటి కార్యాలు చేయాలనుకున్నా గాని ఆయన తలంపుల మీద మనం ఆధారపడదాం ఈరోజు ఈ రోజు నుంచి ఇది మర్చిపోద్ది వాక్యం మన జీవితాలలో మన కాలం ముగించుకునేంత వరకు మన ప్రవర్తన ఆయనకి సమర్పించుకోవాలి మన ప్రవర్తన అంతట్లో ఆయనకి లోపడాల మనము దాని తర్వాత మన సొంత తలపల్లి మీద ఆధారపడకుండా కంప్లీట్ గా ఆయన మీద ఆధారపడతాం ఇక్కడ మీద కానీ క్రైస్తవ జీవితం ఏంటంటే చిన్న చిన్న సమస్యలు వస్తే లాజిక్ ఉపయోగిస్తారు ఏ ఇది ఎంత బ్రదర్ ఇదెంత సునాయాసంగా నేను చేసుకుంటాను నువ్వు పక్కకు జరుగు నేను ఫోల్డ్ చేస్తారు చేతులు ఫోల్డ్ చేస్తారు స్లీవ్స్ ఫోల్డ్ చేస్తారు కదా ఏ పక్కకు నేను చేస్తా అంటే నీ సొంత తలంపై అది పోయి అది చెడిపోతే పని చెడిపోతే అప్పుడు ఏమవుతుంది డబుల్ కాస్ట్ అవుతుంది నీకు కాస్ట్ అధికమైపోతా ఉంటది అలసట అధికమైపోతుంటది బాధ అధికమవుతా ఉంటది అప్పుడు తిరిగి ప్రభుత్వానికి వస్తాం ప్రభు అనే విషయం విద్యు ముందుగానే హెచ్చరించే మొదట్లే నీ ప్రవర్తన తా అధికారానికి లోపలింటే నీకు ఆ ఫెయిల్యూర్స్ ఉండవు కదా కాబట్టి మనము విజయం పొందడం కోరిక ఆయన శిలో మీద తన ప్రాణాన్ని త్యాగం చేసేసి రోమరాష్ట్ర పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఉంది ఆ శిలో మీద విజయం పొంది మన చేతిలో పెట్టిండు ఆ విజయాన్ని మనం వాడుకోవాలి మన జీవితంలో విశ్వాసంలో కాని అట్లా వాడుకోకుండా నీ సొంత తలపులు ఉపయోగించినప్పుడు నువ్వు అపజయమే పొందుతా కాబట్టి ఇక మీద మనం భయపడదని ఇందాక హెచ్చరించిన వాక్యం ప్రకారంగా మనం దేని విషయంలో భయపడద్దు మన ప్రవర్తన అంతట్లా ఆయనకి లోపడదాం ఆయన గొప్ప ఆయన నీ మార్గం ని సరళం చేస్తా అన్నాడు నువ్వు ఎక్కడికి పోయినా నీ మార్గం సరళం ఎటువంటి సమస్య ఉన్నా దాని నుంచి సంపూర్ణంగా విడుదల కల్పిస్తూ ఉంటాడు కాబట్టి అటువంటి ప్రభుని మనం నమ్ముకున్నాం కాబట్టి అప్పుడు ఆయన నీ త్రోవను సరళం చేయును కాబట్టి ఆయన వాగ్దనం చేసాడు ఇక మీదట మీ త్రోవను సరళం చేస్తాడు సరళం అంటే ఎటువంటి అడ్డంకులు ఉండవు మీరు ఎక్కడి పోయినా మీకు అడ్డంకులుండవు ఏ మనిషి ద్వారా అటంకులుండవు ఏ దుష్ట ద్వారా మీకు అడ్డంకులు ఉండవు ఎవరి ద్వారా కూడా అడ్డంకులు ఉండవు అది వాదనం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వాదనని పట్టుకొని మనం ముందుకు పోవాలా కానీ కండిషన్ పెట్టింది ఏంటది నీ పూర్ణ హృదయంతో ఆయన ఎందుకు నమ్మిక ఉంచాలా అదే మనకు ఒక కండిషన్ కాబట్టి మనము మన జీవితాల తనకి సంపూర్ణంగా సమర్పించుకుందాం ఎందుకంటే ఇంకొక అవకాశం మన జీవితంలో ఉండకపోవచ్చేమో కాబట్టి ఇదే మంచి దినం మనకు మంచి టైం సమయం అనుగ్రహించింది సరే డిస్టర్బెన్సెస్ ఉన్నాయి లోకంలో అంత డిస్టర్బెన్స్ ఉన్నాయి ఎక్కడ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అయినా గానీ ఆయన మీద మనకి డిస్టర్బెన్స్ లేదు వాక్యం పట్ల డిస్టర్బెన్స్ ఆటంకాలు ఉన్నాయి కాని వాక్యం పట్ల ఆసక్తి ఉంది ఆయన హెచ్చరిస్తున్నాడు కాబట్టి నీ స్వబుద్దిని ఆధారం చేసుకోదు పాయింట్ నెంబర్ వన్ ఈ వాక్యం ప్రకారంగా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోద్దంటే నీ నాలెడ్జ్ నీ సైన్స్ నీ ఎడ్యుకేషన్ నీ ఇంటెలిజెన్స్ మీద నువ్వు ఆధారం పడద్దు అవి ఈ లోకానికి సంబంధించినవి మనము సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడలా అని ఈ వాక్యం హెచ్చరిస్తుంది కాబట్టి రెండే పాయింట్స్ నీ నాలెడ్జ్ మీద నువ్వు ఆధారపడితే డిసోబీడియన్స్ ఆయన మీద ఆధారపడితే ఒబీడియన్స్ కాబట్టి విధేయత అది ఈ లోకంలో దేన్ని ఆశ్రయించినా అది అవిధేయత కాబట్టి దేవుని దృష్టిలో నువ్వు అవిధేయు జీవిస్తావా లేక విధేయంగా జీవిస్తావా అనేది తీర్మానించుకోవాలా విధేయంగా జీవిస్తే నీ మార్గం సరళం చేస్తానడు అవిధేయంగా జీవిస్తే నీ నీత నువ్వే కష్టాలు తెచ్చి కాబట్టి ఈ విషయాలు మనం ముగించుకుంటున్నాం ఇప్పుడు ధ్యానించి మరోసారి పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే దేవుని దయందు మనుషులందు వరదలని నీకు హెచ్చరిస్తుంది అంటే దేవుడు మనల్ని మెచ్చుకోవాలా మనుషులు కూడా మెచ్చుకోవాలా పాయింట్ నెంబర్ వన్ అది రెండవది ఏంది నీ ప్రవర్తన అంతట్లు ఆయన అధికారానికి లోపడాలా విధేయత చూపించాలా నీ స్వబుద్ధిని ఆదరణ థర్డ్ పాయింట్ దాని తర్వాత దాని తర్వాత ఏమన్నా హెచ్చరించండు నీ పూర్ణ హృదయంతో యహోవా ఎందు నమ్మిక ఉంచు కాబట్టి ఇంకా అనుమానించకండి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాబోతున్నాయో ఎటువంటి కష్టాలు రాబోతున్నాయో ఎవరి నుంచి ఎటువంటి కష్టాలు రావు ఈ వాక్యాన్ని పాటిస్తే కాబట్టి ఈ వాక్యాన్ని మళ్ళా తిరిగి తిరిగి ధ్యానించండి మీకు అనుమానం వచ్చినప్పుడల్లా దాన్ని తిరిగి ధ్యానించండి అప్పుడు మీ విశ్వాసము అంచెలంచెలుగా ఎదుగుతా ఉంటది బలపడతా ఉంటది చివరి వరకు మనం ఇది మెంబర్ంచారు అందుకే మేము సత తలంపులు ఉపయోగించాం మేము తీర్మానించుకున్నాం దేవుని వాక్యాన్ని వాడుకుంటే ఎందుకంటే అది జీవం ఇందులో జీవం ఉంది కాబట్టి మన ప్రభు నోటి నుంచి వచ్చిన వాక్యాలు ఇవన్నీ కాబట్టి ఇందులో జీవముంది ఈ జీవం ఉన్నంత వరకు మనకు విజయం కలుగుతూనే ఉంటది అనుమానం లేదు మీకుంటే ఒక అనుమానం తీసేస్తా అనుమానం ఎప్పుడొస్తుంది మీ స్వబుద్ధి మీద ఆధారపడితే అది మనం మన స్వబుద్ధిని తీసేస్తున్నాం అందుకే పౌలు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ క్రీస్తు పెరిగిన మనసు మీరు ధరించుకోవడం నేను మన మనసు అనుమానాలకు దారితీస్తూ ఉంటది అదే యేసు ప్రభు మనసుకు వచ్చిన అన్ని దూరం కాబట్టి అటువంటి విశ్వాసంలోనికి ప్రభు మనల్ని నడిపించాలనేసి మనము ప్రార్థన చేస్తాం కళ్ళు పరిశుధర వండ్రి మీకు వందాలి నైనా ప్రవ్వా ఎన్నో సార్లు మమ్మల్ని హెచ్చరిస్తాను మీరు నమ్మదగిన దేవుడు మా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసినారు ఒకటి కాదు రెండు కాదు అవి లెక్కకు మించిన్నాయి ప్రవ్వా శ్రమలలో కష్టాలలో మమ్మల్ని ఆదుకున్నారు రోగాలలో మాకు ఉపశమనం కల్పిస్తున్నారు విడుదల కల్పించినారు ప్రతి విధమైన ఆ యొక్క ఇబ్బందుల నుంచి మాకు విడుదల కల్పించి ఇన్నాళ్ళు మీరు మాకు సహాయకలుగున్నందుకు మీకు ఎంతో వాదనలు ప్రవ్వా ముఖ్యంగా ప్రవ్వాటుంబంలో మేము అనేకమైన ప్రార్థనాలు మీ సన్నికి తీసుకొచ్చిన ప్రవ్వా దూతలు ప్రవ్వా ఆ యొక్క ప్రార్థనా మీ సనికి తీసుకెళ్ళినారని మేము విశ్వసిస్తున్నాం ఎందుకంటే వాక్యం అదే రీతి మా ప్రార్థనలు దూతలు పాత్రల్లో సమకూర్చుకొని వాటిని మీ చెంతకు తీసుకెళ్తున్నారని మేము వాక్యం చూస్తున్నాం ప్రాణ కాబట్టి ఇక్కడ ఉన్న ప్రార్థనలు చేసిన ప్రార్థనలు మీ సన్నిధికి చేరినయని మేము ఈ క్షణం విశ్వసిస్తున్నాం ప్రభు వాటికి తగిన ప్రతిఫలం మీరు మా ఇస్తారు జవాబు దయచేస్తారు మేము విశ్వసిస్తున్నాం ఎందుకంటే అన్ని పొంది ప్రార్థించమన్నారు అందులో మాకు అనుమానం లేదు ఎందుకంటే మేము మా స్వబుద్దిని ఆదరం చేసుకుంటలేం మా పూర్ణ హృదయంతో ప్రభు మీ యొక్క అధికారానికి మేము లోబడుతున్నాం ప్రభు ఈ కుటుంబం లోబడుతుంది ప్రభావ కాబట్టి నేను చేయబడ్డ ప్రతి ప్రార్థనకి విజయం దయచేసి ప్రతి ఒక్కరిని సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం దేని విషయంలో చింతించకుండా దేని విషయంలో భయపడకుండా ధైర్యంగా మీ అందు ముందు పోగన సంపూర్ణంగా వాళ్ళ జీవితాన్ని మీకు సమర్పించుకోగన ఓ ప్రభా సహాయపడమని ప్రార్థిస్తున్నాం మీరే ఆకర్షించుకోండి మీ పక్షంగా నడిపించండి ఓ ప్రభావ మీ కృపలో జీవింపజెండి చివరికి మాకు అదే కావాలైనా కనికరం చూపిస్తారు కనిక్తే రక్షణ లేని వారి పట్ల మీ కనికరం కానీ రక్షింపడ్డ వారి జీవితంలో కృప కాబా ఈ కుటుంబం అంతా మీ కృపలోకి రావాలనే ఈ కుటుంబాలన్నీ మీ కృపలోకి రావాలా ప్రభా అదే మా నిరీక్షణనైనా అటువంటి నిరీక్షణలోనికి వాళ్ళని నడిపించి మీరే భయమనందమని మీ రాఖర వరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా సురక్షితంగా ఇంటికి చేర్చమని ఏసుక్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి